వామే కవీకవీనాపమశ్రవస్తరాజతిదసాదన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరపరా అర్జున వాచ ససం కర్మణం కృష్ణోగం శంససీయోకం తన్మే బ్రూహిసుశాంలో ఒక విషయాన్ని చర్చ చేస్తూ ఉన్నాము ఈ మీమాంస ఏమిటి మీమాంస ఏమిటి కర్మయోగమా కర్మసన్యాసమా అది మీమాంస సన్యాసం కర్మణాంకృష్ట పునరు యోగంచ సంససి ఓవైపు సన్యాసం ఉంది ఇంకోవైపు యోగము అంటే కర్మానుష్ఠానం కర్మానుష్ఠానం కర్మానుష్ఠానమా కర్మసన్యాసమా అనే ఈ మీమాంస ఇది అజ్ఞాని కోసమా ఆత్మజ్ఞాని కోసమా అని చర్చ చేస్తున్నాం సో కొండ ఎక్కడానికి కావలసిన సాధన విచారము కిందనున్నవాడి కోసమా ఎక్కి కూర్చున్నవాడి కోసమా కిందనున్నవాడి కోసమే అదే సందేహం లేదు కదా సాధన విచారం ఇప్పుడు సిద్ధి పొందని వాడి కోసం ఉంటుంది కానీ సిద్ధి పొందిన వాడి కోసం ఉండదు అయినా కూడా కర్మయందులు ప్రీతి వాళ్ళు ఏమంటారంటే కర్మే లక్ష్యంగా కర్మతోటే మోక్షం వస్తుందని అలా చెప్పదలుచుకున్న వాళ్ళు ఈ అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూప నిష్ట ఇత్యాది లేదు వాళ్ళకి శ్రద్ధ ఉండదు తర్వాత పైగా ఆత్మవిత్ ఆత్మజ్ఞాని ఉంటాడంతే ఏమి చెయ్యడు అని వాళ్ళు ఒప్పుకోరు చూడండి మీరు ఆలోచించండి ఉండుట తెలియుట రెండు ఒకటే ఉండుటయే తెలియట తెలియటయే ఉండుట ద బీయింగ్ షైనింగ్ యాజ్ ద నోయింగ్ ఓకే కానీ ఉండుట తెలియుట దాన్ని సచ్చిదాత్మ అంటారు సత్త అంటే ఉండుట చిత్తంటే తెలియట ఉండుట తెలియుట అత్యే ఆత్మస్వరూపం చేయుట బూయింగ్ ఆత్మస్వరూపంలో భాగమే కాదు చేయుట ప్రకృతి యొక్క ధర్మం పదార్థములు క్రియలు ప్రకృతి ఉంటాయి ఉండడము ప్రకాశించటము పురుషుని యొక్క ధర్మం ఇది పురుష ప్రకృతి పురుష వివేకం సో ఉండుటను ద బీయింగ్ దాన్ని డూయింగ్ టోటల్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఉండడమే చేయటం చేయటమే ఉండడం ఉండడం అంటే చేయటమే చేయటం ఉండడమే అనేది ద బిట్వీన్ ద బియింగ్ అండ్ డూయింగ్ కన్ఫ్యూషన్ ఉండకూడదు ఆ కన్ఫ్యూషన్ ఉన్న వాళ్ళని సంసారి అంటారు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఏమండే రిటైర్ అయిపోతున్నాను కదా నన్ను ఏం చేయమంటారు అని అడిగాను అంటే నేను నా స్వరూపంలో చేయడం లేదు అని తెలుసుకోండి అని చెప్పాను అంటే ఆయన చేయడం లేదు అని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలండి అంటారు అంటే వేరంటారు చేయదలేదని తెలుసుకున్న తర్వాత తెలుసుకుని అలా ఉండడమే చేయటం ఏమో ఉండదు అని చెప్పాను అని చెప్తే మరి అయితే ఈ పనులన్నీ అవుతాయన్నారు అంటారు అంటే నేనున్నాను చూడండి మీకు జ్వరం వచ్చి మంచమే కొడుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతాయి పనులన్నీ ఏమయ్యాయి ఇంతకుముందు జ్వరం వచ్చి మంచమే కొడుకున్నప్పుడు ఏమయ్యాయి ఏవో అవుతూ ఉంటాయి మీరు నిద్రపోయినప్పుడు ఏమయ్యాయి కాబట్టి అవి ఏమవుతాయో అవి దేవుడు వదిలిపెట్టండి దేవుడు చూసుకుంటాడు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి ఇది ఒక సమాధానం రెండవ సమాధానం ముందు మీ స్వరూపం మీరు తెలుసుకోండి తర్వాత పనులు ఏమవుతాయో మీకే తెలుస్తుంది ముందు మీ స్వరూపం మీరు తెలుసుకోండి పనులు అవుతూ ఉంటాయి మీరు చేయరు పనులు అవుతూ ఉంటాయి పనులు నేను చేస్తున్నాను అనేది భ్రమ కాబట్టి ఇదంత పెద్ద కన్ఫ్యూషన్ చాలా కఠినమైన కన్ఫ్యూషన్ దీని నుంచి బయటపడ్డాం కనుక అది పెద్ద మీమాంసది ఎనివే సో ఈ మీమాంస ఈ కర్మయోగము అనేది అజ్ఞాని కొరకే కానీ ఆత్మజ్ఞాని కొరకు కాదు ఈ రెండు వికల్పాలు కూడా కర్మయోగమా కర్మ అనే రెండు వికల్పాలు కూడా అజ్ఞాని కొరకే కానీ ఆత్మజ్ఞాని కొరకు కాదు అర్థమైందండి అది మీమాంస దాని మీద ఒక పూర్వపక్షం ఉన్నాము అత్ర అట్లాంటి ఈ విషయంలో ఆహా అంటే ఒక పూర్వపక్షి అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన కిమాత్మవిధ కర్మసన్యాస కర్మయోగయో ఉభయోరీ అసంభవ ఆహోస్విత్ అన్యతరస్య ఏమంటే ఆత్మజ్ఞానికి కర్మ సన్యాసం కానీ కర్మయోగం కానీ రెండూ అన్వయించవు అని అంటున్నారే మీరు ఆ రెండింటిలో ఏదో ఒక్కటే ఆత్మజ్ఞానికి సంభవం కాదా లేక రెండూ సంభవం కాదా ముందు ప్రశ్న ఏమిటంటే ఆత్మజ్ఞానికి ఆ రెండు కూడా సంభవం కావా లేక ఏదో ఒక్కటే సంభవం కాదా అని అడిగారు ఇంకా దాని ఇంకా ఫర్దర్గా యదా అన్యతరస్యా సంభవ తదాపి ం కర్మసన్యాసంభవ ఉత కర్మయోగ అసంభవ కారణం చర్తవ్యమితి రెండూ సంభవం కాదంటారా కర్మయోగ కర్మసన్యాసములు రెండూ కూడా ఆత్మజ్ఞానికి వర్తించవు సంభవం కావు అంటారా లేక ఒకటే సంభవం కాదంటారా ఒకటే సంభవం కాదని ఈ పక్షంలో ఆ ఒకటి కర్మయోగమా అంటే ఆత్మజ్ఞానికి కర్మయోగం అసంభవం అన మీ అభిప్రాయం లేక కర్మ సన్యాసం అసంభవం అన ఆ ఒకటి ఏది అసంభవమైనది చెప్పండి చెప్పి అలా అసంభవం అవటానికి కారణం కూడా చెప్పండి అని అడిగాడు అసంభవ కారణంచే వర్తవ్యం దాని మీద కొంచెం ఓపిక పట్టండి ఇక్కడ వాక్యాలు మీమాంసాలు చాలా సింపుల్గానే ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎటు వచ్చి నేను అనగానే అర్థమేమి నేను నేను ఉన్నాను ఉనికి ఉండడం నేను నా అంతటా నన్ను నేను తెలియచున్నాను నేను తెలియడానికి కన్ను అక్కర్లేదు మనస్సు అక్కర్లేదు కన్ను తర్వాత వస్తుంది ముందు నేను వచ్చిన తర్వాత చూపు వస్తుంది ముందు నేనొచ్చిన తర్వాత మననం వస్తుంది కాబట్టి మనస్సు అనేది ఒక శక్తి చూపు అనేది ఇంకో శక్తి ఈ శక్తులు నేను నుండి ఆవిర్భవిస్తాయి నేను స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి నేను అంటే ఒకటి నేను అంటే ఉండడం తెలియడం రెండు కలిస్తే అది నేను యొక్క యథార్థ స్వరూపం ఈ నేను యొక్క యథార్థ స్వరూపంలో కర్మకి ప్రవేశం ఉందా లేదా బీయింగ్ షైనింగ్లో డూయింగ్ ఉందా లేదా ఆ డూయింగ్లో మళ్ళీ రెండు రకాలు కర్మయోగం ఒక రకం డూయింగ్ కర్మ సన్యాసం మరో రకం డూయింగు కదా రెండు డూయింగే కదా చేయటము డూయింగే చేయకపోవడము డూయింగే కదా చేయకపోవడం కూడా ఓ కదా సో ఖాళీగా కూర్చోవడం కూడా ఓ కదా కాబట్టి ఈ చేయడము చేయకపోవడము అనే ఆపోజిట్స్ ఈ రెండూ ఆత్మస్వరూపంలో ఉంటాయా ఉండవా అంటే ఉండవు అన్నది సమాధానం కానీ పూర్వపక్షంలో రెండూ ఉండవా ఒకటే ఉండదా ఒకటే ఉండకపోతే ఆ ఒకటేది ఉండకపోవడానికి కారణమేమి అని అడిగాడు దాని మీద చెప్తున్నారు ఈ విషయంలో చెప్పబడుతున్నది అంటే మేము చెప్తున్నాం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా తెలుసుకోండి అని అభిప్రాయం చెప్పేవాడు ఎప్పుడూ కూడా గట్టిగా చెప్పాలి అలాగా పేలపిండిలాగా చెప్పకూడదు అలాగా సగం సగంలాగా చెప్పకూడదు అది సందేహాస్పదంగా చెప్పకూడదు మీరు కర్మలు చేసుకోండి భక్తి కూడా చేస్తూ ఉండండి జ్ఞానం కూడా అవసరము అంతా కలగాపులకం చేసుకుని చేసుకుంటే మీకు అంతా సుఖంగా ఉండి ఇలాంటివి పైపై కబూర్లు చెప్పడం వల్ల పబ్బం అందరూ తలకాయలు లేచక్కకపోతారు దానివల్ల ఏమీ ఉండి నేను ఒకసారి నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇదంతా కూడా వ్యర్థము అని అనిపిస్తుంది అయోపాపం అని అనిపిస్తుంది ఒక ఆయన కుంభాభిషేకం చేశారు కుంబాభిషేకం చేయడండి అక్కడికి ఎక్కుతారు అదేదో మెట్లు ఎక్కుతా అక్కడికి ఎక్కుతారు అక్కడి నుంచి ఏవో నితిమీని ఇళ్ళో చల్లుతారు రేపు ఇరవై నాలుగో తారీఖున అలాంటి కార్యక్రమం ఒకటి రాబోతుంది అక్కడికి వెళ్ళి చేశారు చాలా పెద్ద స్వామి నేనేదో సామాన్యు అక్కడికి చేశా అక్కడి నుంచి సందేశం అక్కడి నుంచి ఎందుకు సందేశం అక్కడి నుంచి నెత్తి మీద నీళ్లు చల్లి ఏదో చల్లిది ఏదో చల్లేసి ఆ దేవుని నెత్తి మీద కలశం మీద నాలుగు పువ్వులు వేసి దిగి చక్కా రావాలి కూర్చుని అందరినీ ఎదురుకుండా కుట్టుబెట్టుకునే సందేశం చెప్పాలి కానీ పాఠం చెప్పాలి కాని అక్కడి నుంచి ఏమిటి చెప్పి ఓ మైకు ఒకటి అక్కడికి విసిరేస్తే ఆ మైకు పట్టుకునే సందేశం ఏమిటో తెలుసుకున్న సందేశం మీరందరూ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి అనే సందేశం ఓ ఐదు స్వధర్మం స్వధర్మం స్వధర్మం స్వధర్మం ఐదు నిమిషాలు అదే మాట్లాడడం మనందరం స్వధర్మాన్ని చేసుకుంటే మనం పైకి వస్తాం స్వధర్మం ఆచరిస్తూ ఉండాలి ఇదే అది మంచిదే శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కదా కానీ శ్రీకృష్ణుడు చెప్పిన దానికి ఒక పూర్వము ఒక అపరము ఉన్నాయి పూర్వాపరాలు ఉన్నాయి దీనికి ఏం పూర్వాపరాలు ఉన్నాయి అక్కడికి దేవాలయానికి కొమ్ము ఎక్క నుంచి నేను అందరూ జనం ఈ జనం అంతా క్రౌడ్ అంటే మోట్లీ క్రౌడ్ అని అంటారు అంటే దానికి ఒక సందర్భంగా వ్యవస్థితంగా ఉన్న క్రౌడ్ కాదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న క్రౌడ్ ఏమిటి భగవద్గీత ఐదో అధ్యాయం మనం భాష్యం చదువుకోవాలనే క్రౌడ్ ఇది అలాంటి క్రౌడ్ ఏం కాదు ఉంటే ప్లాట్ఫామ్ మీద క్రౌడ్ లాంటి క్రౌడు అయితే దేవుణ్ణి దర్శిద్దామనే భక్తి ఉన్నటువంటి భక్తి గురించి ఏమైనా నాలుగు మాటలు చెప్తే కిందకి దిగొచ్చి కొంచెం ప్రశాంతంగా నాలుగు మాటలు భక్తి గురించి చెప్తే ఉపయోగపడుతుంది అదే కాకుండా అక్కడ నిన్న స్వధర్మం వీళ్ళందరూ తలకాయలు ఉపేసి తప్పట్టుకోట్టి ఎవరు కానీ వాళ్ళు ఏమైనా స్వధర్మం అంటే ఏమిటి చూస్తే స్వధర్మం స్వధర్మం అని గడబడి చేయటమే కానీ స్వధర్మం అంటే ఏమిటి అది తెలియాలి కదా స్వధర్మం అన్నది కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది వ్యక్తిని బట్టి ఉంటుంది స్వధర్మం అంటే ఏమిటి అంటే మీరందరూ డ్యూటీ సరిగ్గా చేయాలి గవర్నమెంట్ ఉద్యోగాల్లో అంచం ముచ్చుకోకూడదు అలాగ కొంత వ్యాఖ్యానం చేస్తే ఉపయోగపడుతుంది వినివాడికి స్పష్టంగా చెప్తే ఉపయోగపడుతుంది ఏదో నా దృష్టిలో అలా కనిపించింది పోనీ అది కాదండి మీరేమిటో చెప్పండి ఏమే లేకుండా గాలివాటంగా చెప్పేసి వెళ్ళిపోతూ ఉండటము ఇది లోకానికి అలవాటైపోయింది ఎందుకంటే విని వాళ్ళు కూడా గాఢశీలత ఉండదు విన్నది చెప్పేది లోతుగా పరిశీలించి తెలిసినదే చెప్పాలి అనే దృఢని అనే దారిద్ర్యం ఆ గాఢశీలత అంటారు అది లేకపోవటము అది ఈ మోడర్నిటీ యొక్క ఒక పెద్ద సమస్య ఎనివే అలా ఉండకూడదు కాబట్టి కర్మ సన్యాసము కర్మయోగము ఆత్మజ్ఞానికి వర్తిస్తాయా వర్తించవా ఒకటి వర్తిస్తున్నా అదంతా కూడా దృఢంగా లోతుగా మనం పరిశీలించాల్సి ఉంటుంది పత్రోచీయటే చెప్తున్నాము మీరు జాగ్రత్తగా వినండి అని సావధానం చేయటం కోసం అలా అంటూ ఉంటారు పత్రుచీయతే నివృత్తమిథ్యాజ్ఞానత్వా విపర్య జ్ఞానమూలస్య కర్మయోగస్యాసంభవాత్ చాలా పెద్ద పెద్ద సమాసాలు పెద్ద వాక్యం అదేంటి చెమల్ది వాక్యం ఇప్పుడు కాబట్టి అక్కడ కాపండి అది కామ కామాలనే ఫుల్ స్టాపులుగా భావించి మనం ముందుకెళ్దాం దీన్ని సమాధానం చెప్తున్నారు సమాధానం ఎలా చెప్తున్నారంటే ఆఖర్ ఉంది ఒకసారి అనండి తస్మాత్ ఆత్మవిద నివృత్తమి విపర్య జానమూల కర్మయోగ నంభవతీతి యుక్త సస్మాత్ అని అక్కడికి చెప్తున్నారు తస్మాత్ అంటే అందువలన అందువలనగా ఎందువలన అంటే మొదటి నుంచి వస్తాయి పంచమే భక్తి వచ్చిందంటే వలన వలన ఆ హేతువులన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఫైనల్గా ఆయన ఏమని చెప్తున్నారంటే ఆత్మజ్ఞానికి ఆత్మవిధ ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి కర్మయోగము సంభవము కాదు అని చెప్తున్నాడు తర్వాత కర్మ సన్యాసం కూడా సంభవం కాదు అని చెప్తారు ఇప్పుడు పడవలో ఒకడు ప్రయాణం చేస్తున్నాడు వాడు పడవలో కూర్చోవడం సంభవమా పడవలోంచి దూకేయడం సంభవమా రెండు సంభవమేనా లేక ఒకటే సంభవమా అని మీరు ప్రశ్న అడగచ్చు దానికి ఏదైనా సమాధానం చెప్పచ్చు మీడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు వాడి గదిలో వాడు కూర్చొని ఉన్నాడు వాడిని పట్టుకునే ఆ వ్యక్తిని ఉద్దేశించి వాడు పడవలోంచి దూకేయడం సంభవమా దూమకుండా కూర్చోవడమే సంభవమా ఏమిటి ప్రశ్న ఏమన్నమాట కాబట్టి ఆత్మవేత్తకి కర్మయోగము సంభవము కాదు కర్మయోగము చాలా మంచిది ఎవరికి అజ్ఞానికి ఆత్మజ్ఞానం లేనివాడికి ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడను కావాలని కోరుకునేవాడికి కర్మయోగము చాలా శ్రేష్టము అది వాడికి అంతేగానే ఆత్మజ్ఞానికి కాదు నేను పోని ఆత్మజ్ఞాని మాత్రం కర్మయోగాన్ని చేస్తే తప్పే ఉందండి కర్మయోగం చేయమన్నాం కానీ ఏం అధర్మం చేయమనలేదుగా ఇక్కడ మ్యాప్ వేసి పెట్టాను మీకోసం కర్మ రెండు రకాలుగా ఉంటుంది శాసనానుసారి వాసనానుసారి ఆ రైం కుదిరినందుకోసం అలా పెట్టాం శాసనానుసారి కర్మ అంటే డ్యూటీ బౌండ్ యాక్షన్ డ్యూటీ శాసనం అంటే డ్యూటీ ఆ డ్యూటీ ఉద్యోగం చేసేప్పుడు గవర్నమెంట్ డ్యూటీ జాబ్ డిస్క్రిప్షన్ అవ్వచ్చు లేకపోతే తల్లిదండ్రులకి సేవ చేస్తూ కొడుకు అయినప్పుడు సేవ చేయాలి అటువంటి డ్యూటీ కావచ్చు లేకపోతే భర్త అయినట్లయితే భార్య అయ్యలా అనురాగాన్ని చూపించి ఆమెకి రక్షణనివ్వాలి అటువంటి డ్యూటీ కావచ్చు ఏదైనా శాసనానుసారి కర్మ ధర్మం శాసనాన్ని ప్రక్కన పారేసి కర్మ ఒకటి వాసన అంటే ఈ చెడ్డ వాసనని కాదు మనస్సులో ఉండే వాసనలు రాగద్వేషాలు ఆ తీవ్రమైన ఆకాంక్షలు ఆసక్తులు వాటితోటి ప్రేరితుడై ధర్మాధర్మ విచక్షణ లేకుండగా వాడి మనస్సుకు నచ్చినట్టుగా చేసుకునే దాన్ని వాసనానుసారి కర్మ అంటారు అది అధర్మం ఇప్పుడు అధర్మాన్ని ఉరికే మెన్షన్ చేస్తాం ఎందుకు మెన్షన్ చేస్తామంటే దాన్ని పక్కన పెట్టేయటానికి మీమాంసంతా ధర్మానికి సంబంధించే ఉంటుంది గీతలో ధర్మశాస్త్రాల్లో ఇది అది రెండు కూడా మీమాంస చేస్తారు ఇక్కడ ఉరికే దాన్ని మెన్షన్ చేసి పక్కన పెట్టేస్తారు ఇంకా దాన్ని కూడా కొట్టుకున్న వాడికి ఇది అనవసరం కదా ఇది ఇది అర్హుడు కాదు కదా దానికి సో శాసనానుసారిగా ధర్మాన్ని ఆచరించేవాడు ఆ ధర్మాన్ని సకామంగా చేస్తున్నాడా నిష్కామంగా చేస్తున్నాడా దేవాలయానికి వెళ్తున్నాడు రోజును ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నట్టు ఈ దేవాలయానికి రోజు ఎందుకు వెళ్తున్నట్టు అంటే దేవాలయానికి వెళ్ళడానికి హేతువే ఉందండి భోజనం చేయడానికి హేతువే ఉంది ఒక ఆనందం తప్ప గాలి పేల్చడానికి హేతువే ఉంది అదేవిధంగా ఈశ్వరుణ్ణి మేము దర్శించటం ఆ ఆనందం కోసం వెళ్తున్నాము దాన్ని నిస్తామా అంటారు కాదు వీసా కోసం వెళ్తున్నాము వీసా వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఈ వీసా వెంకటేశ్వర స్వామి నేను ఒకసారి కెనేడియన్ టీవీలో చూశాను కెనడాలో ఒక టీవీ ప్రోగ్రాం వచ్చింది ఏదో కెనేడియన్ ఛానల్ నేను కెనడాలో వారం ఉన్నప్పుడు ఎక్కడో భిక్షకులు చూశాను ఆ టీవీ ఛానల్లో వీసా వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాడు ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళకి వీసాలు వస్తాయి అలాగ ప్రచారం ఉంది అందరూ ఇక్కడికి వచ్చారు వాళ్ళలో ఆ క్యూలో నిలబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమిటి మీరు ఇలా ఎందుకు వచ్చారంటే వెంకటేశ్వర స్వామి ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి అంటే వీసాకి వెళ్ళబోతున్నాను వచ్చాను వెరీ ఇంట్రెస్టింగ్ తప్పే ఉంది అది కూడా ధర్మమేగా వెంకటేశ్వర స్వామి దర్శనమే ధర్మమేగా సకామంగా చేసేదా నిష్కామంగా చేశాడా మళ్ళీ సకామంలో రెండుంటాయి ఇహ పరా వీసా కావాలంటే ఇహలో ఒక కామన పరలోకకామన ఒకటి ఉంటుంది అంటే స్వర్గాన్ని పొందడం కోసం మేము ఇది చేశాము అని అన్నట్లయితే పరలోక సకామంలో మళ్ళీ సకామంలో కూడా ఇహ లోకకామన పరలోక కామన రెండు ఉంటాయి అవి ఏవి కూడా ఈ మొత్తం ఆ బ్రాంచ్ ఏది కూడా మీకు కర్మయోగంలో భాగం కాదు అది నిష్కామయ్యే కర్మయోగంలో భాగం అవుతుంది అది ఇంకా యోగమే ఉందండి దాంట్లో మీరు సంసారంలో వెళ్తుంటే యోగమే ఉంది సంసారం నుంచి బయటకు వస్తే యోగం ఉంది కానీ సంసారంలో వెళ్తే యోగమే ఉంది నిష్కామంలో యోగం అవుతుంది అది కర్మయోగం అవుతుంది నిష్కామ రెండు రకాలు నిష్కామయే భక్తి అవుతుంది నిష్కామయే జ్ఞానం అవుతుంది నిష్కామయే భక్తి అంటే ఎందుకు చేస్తున్నారు ఈ కర్మ అంటే ఈశ్వర ప్రీతి కొరకు ఇంకంతకంటే వేరే చేసి కర్మ ఏమిటి ఈశ్వరారాధన దాని ప్రయోజనం ఏమిటి ఈశ్వర ప్రీతి అంటే సో సాధ్యము సాధనము రెండు ఈశ్వరుడై కూర్చుంది చూడండి దాన్ని నిష్కామకర్మ భక్తి మార్గం దాన్ని ఈశ్వర ప్రీతి అంటారు లేకపోతే జ్ఞానమార్గంలో దాన్ని ఏమంటారంటే అంతఃకరణ శుద్ధి కొరకు అని అంటారు జ్ఞానమార్గంలో రెండు ఒకటే ఈశ్వర ప్రీతి అంతఃకరణ శుద్ధి ఒకటే ఎందుకంటే ఈశ్వరుడు హృదయంలోనే ప్రకాశిస్తాడు ఈశ్వరుడు హృదయానికి బయట ప్రకాశించడు హృదయంలోనే ప్రకాశిస్తాడు హృదయంలో ప్రకాశించాకనే బయట ప్రకాశిస్తాం హృదయంలో ప్రకాశించకుండా బయట ప్రకాశించటం అన్నది సంభవం కాదు మీకు హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపంగా అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే మీకు సర్వం కల్విదం అనుభవం వస్తుంది ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాజెక్ట్ ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ మీరు ఔట్సైడ్ గురించి చెప్పిన ప్రతి మాట కూడా మీ యొక్క ఇన్నర్ యొక్క రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది ఆ ఇన్నర్ యొక్క ప్రతిబింబమే అవుతుంది కాబట్టి ఎనివే సో అంతఃకరణ శుద్ధి అన్నా ఈశ్వర ప్రీతి శుద్ధమైన అంతఃకరణలోనే ఈశ్వరుడు ప్రకటమవుతాడు ఈశ్వరుడు రూపంగా ప్రకటమవుతాడు పూర్ణత్వంతో ఆనంద రూపంగా ప్రకటమవుతాడు శాంతి రూపంగా ప్రకటమవుతాడు కాబట్టి రెండు ఒకటే బట్ భాష వేరు కనుక రెండు వేరుగా చూపించాలి ఈ ఇది లక్ష్యంగా కర్మన ఆచరిస్తే ఆ శాసనానుసారి కర్మని ఈ బ్రాంచ్లో ఆచరిస్తే దానికి కర్మయోగము అని పేరు అది ఎవళ్ళకి నేను కర్తను అని అనుకునేవాడికి ఈ నేను కర్తను అనుకునే జ్ఞానము నేను కర్తను అని వీడు ఉంటాడు వాడి యొక్క విషన్ అది వాడి దృష్టి అది దాన్నే జ్ఞానం అంటారు ఈ జ్ఞానము యథార్థ జ్ఞానమా విపర్య జ్ఞానమా అక్కడ పదాలు ఉన్నాయి ఇది విపర్య జ్ఞానము అని ఎందుకంటే ఆత్మ ఉండడము తెలియడమే కానీ చేయడం కాదు ఆత్మ ఈజ్ బీయింగ్ దట్ ఈజ్ షైనింగ్ బట్ ఇట్ ఈజ్ నాట్ డూయింగ్ అది బీయింగ్ షైనింగ్ యాజ్ నోయింగ్ ఇన్ విచ్ దేర్ ఈజ్ నో డూయింగ్ డూయింగ్ లేదు ఆత్మస్వరూపంలో డూయింగ్ లేదు డూయింగ్ లేకపోతే ధర్మము శాసనానుసారి నిష్కామము కర్మయోగము ఇవన్నీ ఏమి ఉండవు ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏమిటి ఆత్మస్వరూపంలో డూయింగ్ని మిలాఖాత్ చేశాడ కలిపేశాడనమాట అంటే మట్టిని కొంతదారిని కలిపేసినట్టు కలిపేశాడు అయిపోయిందంటే దీన్ని కన్ఫ్యూషన్ బిట్వీన్ బీయింగ్ అండ్ డూయింగ్ మీరు ఏం చేస్తారు ఉంటాము ఆశ్రమంలో ఉంటాము ఉండి ఏం చేస్తారు అంటే కన్ఫ్యూషన్ని బట్టి వచ్చింది ఆ ఉన్నవాడు ఏదో చేసి తీరాలి చేసేవాడు ఉంటాడు ఉండేవాడు చేస్తాడు అనే ఒక భ్రమ అలాగేమక్కర్లా ఆత్మస్వరూపు సూర్యుడు ఏదైనా చేస్తాడా ఉంటాడా సూర్యుడు ఉంటాడు చేయడే మేడం అలా ఉండగా అన్నీ జరుగుతాయి సూర్యుడు ఉంటాడు ఏది చేయడం అదేవిధంగా జ్ఞాని ఉంటాడు ఏది చేయడం ఆ వివేకము జ్ఞానికి ఆ వివేకం లేనివాడు ఆ దాన్ని విపర్యాయ జ్ఞానము అంటారు ఇప్పుడు ఈ మంచి మార్గం ఈ చెడ్డ మార్గం అలాంటి పెట్టండి ఈ మంచి మార్గం ఇది కూడా మూలంలో విపర్య జ్ఞానమే గలది విపర్య జ్ఞాన మూల అది వినడానికి బాగుందో బాగోలేదో నాకు తెలీదు అల్టిమేట్గా నేను కర్మయోగాన్ని చేస్తున్నాను అన్నాడంటే అయిపోయింది నేను పక్కన చేస్తున్నాను పెట్టేటంటే దేహంతో మమేకమయ్యాడని అర్థం దేహ తాదాత్మ్యం లేకుండా నేను చేస్తున్నాను ఉండదు ఆ చిన్మయ సత్ అంటే స్పేస్ లైక్ అవేర్నెస్ అది నేను అనుకున్నప్పుడు దాంట్లో డూయింగ్ ఉండదు అది బీయింగే కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నాడు కాబట్టి విపర్య జ్ఞానమూలం అయిపోయింది కర్మయోగం కాబట్టి విపర్య జ్ఞాన మూలమైన కర్మయోగము ఆత్మవేత్తకి సంభవమా కాదా మీరు చెప్పండి కాదు ఎందుకు సంభవం ఆత్మవేత్త కానివాడికే సంభవం ఆత్మవేత్తగా ఎందుకు సంభవం అవుతుంది ఇప్పుడు చూడండి ఆ వాక్యం తస్మాత్ ఆత్మవిధ నివృత్త మిథ్యాజ్ఞానస్ ఆ మిథ్యాజ్ఞానము మిథ్యాజ్ఞానం ఏమిటి నేను ఉన్నాను నేను కర్తని అనేది మిథ్యాజ్ఞానం అజ్ఞానం మిథ్యాజ్ఞానం అంటే తప్పుడుగా తెలుసుకోవటం ఆ మిథ్యాజ్ఞానము తొలగిపోయిన వాడినే ఆత్మజ్ఞాని అంటారు అటువంటి ఆత్మజ్ఞానికి విపర్య జ్ఞానము కారణముగా మూలమునందుగల కర్మయోగము సంభవం కాదు అని చక్కగా కరెక్ట్గా మనకి తెలుస్తూనే ఉంది యుక్తముక్తం సార్ యుక్తియుక్తంగా చెప్పినట్టు అవుతుంది అలా చెప్పినట్లయితే అది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది హోల్ సెంటెన్స్ ఇప్పుడు ఆ తస్మాత్కి ముందే ఉండాలి అస్మాత్ ఉండాలి డేట్ ఫోర్కి ముందే ఉండాలండి బికాజ్ ఉండాలి ఆ బికాజులు చెప్పుకుంటూ వస్తున్నారు మొదటి వాక్యం ఏమిటంటే ఆత్మవిధ నివృత్త మిథ్యాజ్ఞానత్వా ఆత్మజ్ఞానికి మిథ్యాజ్ఞానము తొలగిపోయినందువలన మిథ్యాజ్ఞానం అంటే ఏమిటి అహంకర్త అనేది మిథ్యాజ్ఞానం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అది గుర్తుపెట్టుకోండి అహంకర్త ఇది మన్యతే నేను కర్తను అని అనుకుంటాడు ఎవడనుకుంటాడు అహంకార విమూఢాత్మ అహంకారం చేత వ్యామోహాన్ని పొందిన మనస్సు గలవాడు మాత్రమే అలా అనుకుంటాడు అంటే ఇప్పుడు అది మిథ్యాజ్ఞానం అవుతుందా యథార్థ జ్ఞానం అవుతుందా మిథ్యాజ్ఞానం అవుతుంది ఆత్మజ్ఞానికి అటువంటి మిథ్యాజ్ఞానం ఉంటుందా ఉండదా ఉండదు నివృత్త మిథ్యాజ్ఞానత్వా కర్మయోగస్య విపర్య జ్ఞానమూలస్ అసంభవ స్యాత్ కాబట్టి ఆత్మజ్ఞానికి విపర్య జ్ఞానము మూలమునందు కలిగిన అంటే అహంకర్త అనే విపర్య జ్ఞానము మూలమునందున్నటువంటి కర్మయోగము ఆత్మజ్ఞానికి అసంభవము జన్మాది సర్వ విక్రియారహిత నిష్క్రియమాత్మానము ఆత్మత్వ యోవేత్తి తమవిద ఆత్మవేత్తంటే ఎవరండి ఆత్మ ఆత్మజ్ఞానంటే ఎవరు చూడండి నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన యో వేత్తి క్రియా సంబంధము లేని ఆత్మను తన యథార్థస్వరూపంగా ఎవరు తెలుసుకుంటాడో వాడు ఆత్మజ్ఞానం ఆత్మస్వరూపానికి క్రియా సంబంధం లేదు నిష్క్రియమాత్మ ఇప్పుడు చూడండి ఈ జగ ఈ మానవ జీవితంలో కొన్ని అంశాలున్నాయి ఏమిటో తెలిసిన అవి ఐదు ఉన్నాయి ఐదేమిటంటే ఉండడం ఉండాలండి అన్నీ ఉండడంతో ఆరంభమవుతాయండి అయా ఆయన ఉన్నారా అని అడిగితే అబ్బాయి ఆయన లేదండి కానీ ఇంకా ఏవేవో చూస్తున్నారండి అలా ఎక్కడైనా ఉంటుందా ఉండడం ఏమండి ఉండడం అంటే తెలియడం ఉండడం అంటే తెలియడం అది కూడా మీరు గమనించాలి ఉండడం వేరు తెలియడం వేరు కాదు నేను అని మీరు ఉన్నప్పుడు నేనుకి అర్థం ఏమిటి నేనుకి అర్థం ఏంటండి ఉండడం ఆ ఉండడం తనంత తానుగా తెలియడం ఏమండి రెండు అయ్యా అక్కడికి చేయడం క్రియా రూపం పేరు ఐదు వచ్చాయా ఈ ఐదులో మూడు ప్రకృతివి రెండు ఆత్మవి ఏమండి దీన్ని ఇంకో రకంగా చెప్తా చూడండి ఏముంది ఐదే కదా ఐదు వేల లెక్క ఇంకో రకాల లెక్కేస్తే చూడండి మీకు ఎవరికైనా అయ్యో ఆనందం వదిలిపెట్టేసేది అని మీకు అనిపించవచ్చు అందుకోసం లెక్కేసుకున్నా ఉండడం తెలియడం ప్రియమోగుట ప్రియం ప్రియం అంటే హ్యాపీ ఆనందం నామరూపాలు ఒకటి వేశాను ఎందుకంటే నామరూపాలని రెండు కింద వేయట్లేదు ఇప్పుడు ఒకటి కింద వేశాను ఎలాగో విడద ఇదేం కదా బొమ్మా రెండు కింద లెక్కట్టచ్చు ఒకటే లెక్కట్టచ్చు క్రియా ఇప్పుడు ఐదు వేశానా ఈ ఐదులో మూడు ఆత్మ ఎందు ఉంటాయి రెండు ప్రకృతిలో ఉంటాయి ఏమిట మూడు ఉండడం తెలియడం ఆనందము లేక ప్రియము ఇవి ఆత్మధర్మాలు నామరూపాలు క్రియా ప్రకృతి ధర్మాలు ఏమండి ఇప్పుడు క్రియ ప్రకృతి ధర్మం అయితే ఆత్మవేత్త ఆత్మస్వరూపం ఏమవుతుంది నిష్క్రియం అవుతుంది ఏమండి తర్వాత నామరూపాలకే పుట్టుక ఉంటుంది నామరూపాలు పుడతాయి ఇప్పుడు పుట్టాడు ఏమిటి పుట్టాడు నామరూపాలు పుట్టాయి చదవ నామరూపాలకే పుట్టుక చూడండి ఇది ఇది ఈ కాంట్రడిక్షన్ నుంచి బయటపడే వరకు వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు ఈ నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను అంటుంటే ఇంకేమిటండి ఆత్మజ్ఞానం అసలు ఆదిలోనే హంసపాదైపోలేదా నువ్వు పుట్టలేదురా నువ్వు పుట్టలేదురా నువ్వు పుట్టలేదురా అని మొదలెట్టాడు ఆయన అశోచ్యా నవచస్తూ అయిన తర్వాత రెండో శ్లోకం ఏంటి రెండో శ్లోకం ఏంటండి నత్వేమే జనాధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయ మతపరం మొదటి పాదం ఆగిపోయింది సో మూడు పాదాలు వచ్చేసాయి ఒకటి ఆగిపోయింది అందులో మొదటిదే ఆగింది కూడా పయ్య నే వాహం జాతు నాసన్ నవ్వేమే జనాధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయమతపర ఓ అర్జున నువ్వు ఒకప్పుడు లేకపోవడం అనేది లేదు అంటే అర్థం ఏంటండి నువ్వు ఒకప్పుడు లేకపోవడం అనేది లేదు అంటే అర్థం ఏంటండి నువ్వు పుట్టలేదు అని అర్థం అండి కాదు నువ్వు ఒకప్పుడు లేకపోవడం పదహారో తారీఖు నేను పుట్టానంటాడు పదిహేనో తారీఖు నేను పెట్టరా అంటే నేను లేనంటాడు లేవు నువ్వు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చావు పదహారో తారీఖున ఆకాశం నుంచి ఊడిపడ్డావా ఏమీ లేవ లేకపోవడం ఏమిటి ఉన్నావా అదే అంటున్నాడు ఆయన మరి నేను మరి పదహారో తారీఖుని పదిహేనో తారీఖుని కూడా ఉంటే మరి ఈ పదహారో తారీఖు నీ పుట్టడం ఏమిటండి ఈ దిక్మాలి పుట్టడం ఎక్కడి నుంచి వచ్చింది అదే మేము అడుగుతున్నాం అదే అంటున్నాం మేము నువ్వు పుట్టలేదు ఓ నేను పుట్టలేదు మరి కృష్ణ నీ మాట నేను పుట్టలేదు అదే మనిద్దరమైనా పుట్టిన వాళ్ళం వీళ్ళందరూ పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా పుట్టలేదు క్యా బాత్ అజో నిత్య శాశ్వతో పురాణ అజహ పుట్టలేదు అమృత మరణించదు కాదండి వీణ్ణి బాణం వేసి కొట్టేస్తే మరణించడానో నహన్యతే హన్యమానే శరీరే కొనే షద్భావ వికారములు లేవు ఈ పాఠం ఇది అక్కడ పెద్ద భాష్యం ఉంది అక్కడ అది నేను ఓ గట్టిగా చెప్పాను కాబట్టి ఆత్మస్వరూపమునందు మూడు ఉండవు ఏమిటి నామరూపములు క్రియా ఈ మూడు ఆత్మయొందు ఉండవు మరి దేని ఎందు ఉంటాయండి ప్రకృతి ఎందు ఉంటాయి దీనికి దృష్టాంతం ఒక్కటే భూమి సూర్యుడు సూర్యుడు ఎందు భూమి ఎందు ఏమున్నాయి చూడండి మీరు ఏముంది వెలుతురుంది ఏమండి చేష్టలు ఉన్నాయి ఉన్నాయి కదా ఈ వెలుతురు చేష్టలు ఈ రెండింటిలో వెలుతురు ఎవరిది చేష్టలు ఎవరిది వెలుతురు సూర్యుడి చేష్టలు వేళవి సూర్యులు లేకపోతే ఆయన వెలుతురు లేకపోతే చేష్టలు ఉంటాయా ఉండవు కానీ ఆయన ఉన్నప్పుడే చేష్టలు ఉన్నాయి కాబట్టి ఈ చేష్టలన్నీ ఆయన అవుతాయా ఆత్మకి సూర్యుడికి పోలిక ఆత్మదేవ ఆత్మ చైతన్యము ప్రకాశించినప్పుడే సత్తా స్ఫూర్తి ఉండడం తెలియడం ఆనందము నామరూపాలు క్రియ ప్రకృతిలో ఉంటాయి ప్రకృతి అంటే దేహం దేహంలో ప్రకృతిలో ఉన్న ఓ మహాత్ములు ఉండేవారు ఆయన ఏమని చెప్పేవారు తెలిసిన క్రియలకి నీకు సంబంధం లేదు పదార్థాలకి నీకు సంబంధం లేదు ఎందుకని క్రియలు ప్రకృతిలో ఉంటాయా నీలో ఉండవు నీ స్వరూపం ఆత్మచైతన్యం దాంట్లో క్రియలు ఉండవు పదార్థాలు కూడా ప్రకృతిలోనే ఉంటాయి ఇల్లు వాకిలి డబ్బు దస్తం ఇవన్నీ ఎక్కడుంటాయి ప్రకృతిలో ఉంటాయి నీలో ఉండవు మరి నాలో ఉన్నట్టు నాకు భాసిస్తోంది అంటే దాన్నే విపర్య జ్ఞానము అని అంటారు ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసున్నవాడికి వాడి ఎందు జన్మాది విక్రియారహితేన పుట్టుకా మొదలైన వికారములు ఏమీ ఉండవు నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన యో తనను క్రియా సంబంధము లేని చైతన్యముగా తెలుసుకుంటూ ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మజ్ఞాని అనార్థం ఇది ఆత్మస్వరూపం ఆత్మ యొక్క స్వరూపం దీనిని మనం అనుభవానికి తెచ్చుకోవాలంటే ఎలా అనుభవానికి తెచ్చుకుంటారు ఉండడాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఎలాగండి అదే లేని మీరు తీసుకురావాలా ఎప్పుడూ ఉండడమే ఆత్మస్వరూపమే ఉండడం కాబట్టి దీన్ని అనుభవానికి తెచ్చుకునే ఉపాయం ఏమిటో తెలుసినా దీనికి విరుద్ధమైన అంశాలని త్యాగం చేయటమే దీనికి ఉపాయం ఇంకా వేరే ఉపాయం ఏమిటండి జ్ఞానేన కర్మత్యాగ అని నేను రాసిపెట్టాను అదొక్కటే ఉపాయం కాబట్టి తెలుసుకునుట అనుభవానికి తెచ్చుకునుట తెలుసుకోవటం అంటే అనుభవానికి తెచ్చుకోవటం అని అర్థం అనుభవానికి ఏమైనా తెచ్చుకోవాలి ఉండడం డూయింగ్ నో షైనింగ్ యాజ్ నోయింగ్ ఇన్ విచ్ దేర్ ఈస్ నో డూయింగ్ అదైతే భిక్షాధికం ఇవన్నీ అన్నీ అవుతూ ఉంటాయి థింగ్స్ గో ఆంగ్ వాట్ వా హ్యాస్ టు హ్యాపన్ హ్యాపన్స్ బట్ యూ డు నాట్ డూ దెమ్ అలా సాక్షిభావంలో అనిపోతాయి అది ఈజ్ ఇట్ ప్రాక్టికల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ హండ్రెడ్ మీరు గమనించరు కానీ ఇది ఆత్మ యొక్క ఆత్మవేత్త యొక్క లక్షణం సమ్యగ్ అపాస్త మిథ్యా జ్ఞానస్యా ఆయన సమ్యగ్ దర్శనము గలవాడు అంటే యథార్థ దర్శనము గలవాడు రాంగ్ దర్శనంలో బతికేవాడు కాదు ఆ సమ్యక్ దర్శనం నేను ఉన్నాను ఎటువ నేను ఉండడం ఏమిటి ఉండడం Space-like awareness, ఆకాశము వంటి ఎరుక అయి ఉండుట ఉండడమే ఎరుక ఎరుకయే ఉండడం ఉండడమే ఎరుకలాగా భాషిస్తుంది ఎరుక యొక్క మూలము ఉండడం ఆకాశము వలే సర్వవ్యాపకంగా స్పేస్ లైక్ అవేర్నెస్ అది నేను ఏమంటే ఈ నా స్వరూపమునందు ఏ రకమైన క్రియా సంబంధము సమ్యక్దర్శనైన అపాస్త మిథ్యాజ్ఞానస్ మిథ్యాజ్ఞానం ఏమిటి బీయింగ్ని డూయింగ్ని కలిపేసి పెడితే దాన్ని మిథ్యాజ్ఞానం అంటారు క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కలిపేయటం దీపం ఉంది దీపంలో చేష్టలు అవుతున్నాయి ఈ చేష్టల్ని దీపానికి అండగట్టేసి దీపమే కట్టుతుంటాం ఏమండి ఇది ఎలా అనుభవానికి వస్తుందో చెప్పుకుంటారా మీరు చేతులు అనుకోండి మీరు చేతులు కొడుకుంటూ మరొకటి ఏదో ఆలోచిస్తారు దాన్ని ఫోర్స్డ్ థింకింగ్ అంటారు చేతులు కొడుకుంటూ ఉంటారు కానీ మనస్సు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏదో మార్కెట్ ప్లేస్ లేకపోతే బాగుందరదో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం దాంతో చెయ్యడానికి ఉండడానికి ఉండే తేడా మనకి తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చేతులు కొడుకుంటూ ఆలోచించడం కాదు చేతులు కొడుకుంటూ ఆ చేతులు కడుక్కోవడాన్ని చూడండి వాచ్ ఇట్ వాచింగ్ వాచింగ్ ఈజ్ ది కీవర్డ్ జస్ట్ వాచ్ చేతులు కొడుకుంటో చేతులు కడుక్కోవడాన్ని వాచ్ చేయండి జస్ట్ వాచ్ ఇట్ అంటే అప్పుడేమవుతుందో తెలుసిన ఆ వాచ్ చేయటం అన్నది నేనని ఈ చేతులు ఈ చేష్ట ఇది నా స్వరూపం కాదని మీకు తెలుస్తుంది సరిపడిందా కాబట్టి చేతులు కడుక్కోవడం మానే ఎక్కర్లేదు మానే ఎద్దు కూడా చేతులు కడుక్కోవడం మానేస్తేలాగా కానీ ఆ చేతులు నేను ఆ కడుక్కుంటున్నది నేను నేను కర్తని నేను భోక్తని ఈ భ్రమ మాత్రం వద్దు దీన్నే కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రాక్టికల్ కదా వెరీ ప్రాక్టికల్ తర్వాత ఏవో తెలిసినా ఈ చేతులు కడుక్కుంటున్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పిచ్చి ఆలోచనలు ఉన్నాయి చూడండి అవి తగ్గుతాయి దాన్ని ఒక క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ క్వాలిటీ ఆఫ్ వాచింగ్ వస్తుంది జీవితంలోకి క్వాలిటీ ఆఫ్ వాచింగ్ అది ప్రవేశిస్తుంది జీవితంలో ప్రవేశిస్తే అప్పుడు మీకు స్వరూప జ్ఞానం కలుగుతుంది ఒక జన్ మాస్టర్ దగ్గరికి ఒక రాజుగారు వెళ్ళారు అంటే ధనవంతుగా ఒక ప్రభువు వెళ్ళాడు వెళ్ళి నాకేదైనా ఉపదేశం చేయండి మనస్సు కూడా అలాగా చెలరేగిపోయిన తుమ్మిదల తేనెపట్టు తుమ్మిదల లాగా పిచ్చెత్తిపోతుంది నేను తప్పుకోలేకపోతున్నాను ఈ అడిటేషన్ ఆఫ్ ది మైండ్ని నాకు ఏదైనా ఉపదేశం చేయండి అని చెప్పేసి అన్నాడు ఆయన అంటే ఆయన జన్మాస్టర్ కదా సో మీకు ఉపదేశం చేసే ముందు ఒక కప్పు ఛాయ్ తాగండి అని ఒక కప్పు పెట్టాడట ఛాయ్ తీశాడు పోస్తున్నాడు అలా పోస్తున్నాడు ఆపుతాడేమో తీసుకున్నామని రాజ అనుకుంటున్నాడు ఈయన ఆపడం పోస్తున్నాడు అది ఓవర్ఫ్లో అయిపోతుంది వస్తూనే ఉన్నాడు ఆ శాసనలోకాలంత నిండిపోయింది వస్తూనే ఉన్నాడు రాజు ఇంకా ఉండబట్టలేక అయింది ఆపోయా బాబు నాకు కాఫీ ఇస్తానని నువ్వు అలా పోస్తూ ఉంటే నేనేం తగ్గుతుందని అలా ఓవర్ఫ్లో అయిపోతుంది నాకు ఇంకా వస్తావు ఎందుకు ఓవర్ఫ్లో అయిపోతుంటే పోస్తావేటి ఖాళీగా ఉన్నప్పుడు పోయాలి కానీ ఓవర్ఫ్లో అయిపోతుంటే పోస్తావేమిటి అన్నాడు అంటే అప్పుడు అన్నాడు నీ మనస్సు అలా ఉంది ఆ మనస్సులో నేనేం చెప్పినా ఎక్కదో అవతలకు మొమ్మలు చెప్పాడు అది కాబట్టి మనస్సులో అంత అలగడి ఆందోళన ఉన్నప్పుడు థాట్స్ తామర తుంపరల్లాగా వచ్చేస్తున్నప్పుడు ఆ థింక్ చేసేది నేనే అనేటువంటి తాదాత్మ్యంలో వీడు అజ్ఞానంతో బతుకుతున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మస్వరూపాన్ని అని చెప్పి వాడికి ఏం అర్థం అవుతుంది వాడికి అర్థం కాదు కాబట్టి ఆ పరిస్థితిని ముందు నువ్వు అప్పుడు నీకు నేను చెప్తాను నువ్వు కర్తవో కాదు నేను చెప్తాను ముందు ఆ పరిస్థితిని అరికట్టు ఎలా అరికట్టుకుంటారు కొంచెం ప్రాణాయామం ధ్యానం మొదలుపెట్టు ధ్యానం చేస్తూ ఉంటే కొంచెం మనస్సు ప్రశాంతమవుతుంది చాలా ప్రాక్టికల్ మీ మనస్సు అలదిడిగా ఉన్నప్పుడు మీరు ఒక్క పిసరు ఆ ఉత్సాహం తెచ్చుకుని చేయాలి ఎందుకంటే ఒక విష సర్కిల్లో పడిపోతారు అలదిడిగా ఉంటే మీరు ధ్యానం చేయలేరు ధ్యానం చేస్తే కానీ అలదడి అనే విషత్ సర్కిల్లో పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు అనే విషత్ సర్కిల్లో పడిపోతారు అలా పడిపోకూడదు అది అది వచ్చేసిందంటే ఆ విష సర్కిల్ వచ్చిందంటే మళ్ళీ దాని నుంచి మెడిటేషన్ మొదలు పెడితే బ్రేక్ అయిపోతుంది అది అలజడిగా ఉన్నప్పుడు బ్రేక్ అయిపోయినప్పుడు నిరుత్సాహపడకుండా ఆరంభంపరు నీచమానవులు అన్న పద్యం గుర్తు చేసుకుని అది కొంచెం ధైర్యంగా ముందుకు సాగనివ్వాలి ఆ పని మీరు రెండు మూడు సార్లు మెడిటేషన్ జాగ్రత్తగా చేసుకుంటే అలజడి తగ్గుతుంది అలజడి తగ్గితే మెడిటేషన్ ఇంకొంచెం ముందుకు సాగుతుంది మీరు ఆ రకమైన వాచింగ్ అవేర్నెస్ వాచింగ్ అవేర్నెస్ దాన్ని మీరు కొద్ది రోజులు అభ్యాసం చేస్తే మీకే నేను కర్తని అనే మిథ్యా జ్ఞానం అవతలికి పోతున్నా కాబట్టి చాలా ప్రాక్టికల్ ఉండవు ఏదో భవిష్యత్కారులు ఏదో ఇంత సమాసాలు వేసి రాసేసారు అలాగే ఉంటుంది అది ఆర్మ ఫిలాసఫీ లాగా కాదు ఇట్ ఇస్ వెరీ ప్రాక్టికల్ నివృత్త మిథ్యా జ్ఞానస్య అపాస్త మిథ్యా జ్ఞానస్య ఆయనకి సంయగ్దర్శనం వచ్చేస్తుంది సంయగ్ దర్శనం ఏమిటి వాచింగ్ అవేర్నెస్ అపాస్త మిథ్యా జ్ఞానస్య వాచింగ్ అవేర్నెస్ అంతే నిష్క్రియ అప్పుడు ఏమవుతుందో ఆ జ్ఞానం ఏం చేస్తాడు ఏమి చేయడు మరి ఏమిటి ఏం చేస్తాడని మీరు అడగద్దు ఏం చేస్తాడని అడగద్దు ఏం చేస్తాడంటే తప్పు ప్రశ్న తప్పు ప్రశ్నకి సమాధానం ఉండదు ప్రశ్న తప్పుని తెలుసుకోవడమే ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడు కాదు మరి ఏమిటి అని అడగాలి మరి ఏమిటి అని అడిగితే చెప్తాను సమాధానం ఏం చేస్తాడని అడిగితే సమాధానం లేదు మరి ఏమిటి ఇదిగో నిష్క్రియ ఆత్మస్వరూప అవస్థాన లక్షణం క్రియా సంబంధము ఆత్మస్వరూపంగా నిలిచి ఉండుట అయితే క్రియలు ఏమైపోతాయి అయిపోతాయి అయిపోవు నడిచివి నడుస్తూ ఉంటాయి ఆ నడిచే క్రియలతోటి ఏమీ సంబంధం ఉండదు సంబంధం రెండు రకాలుగా ఉంటుంది కర్తృత్వ సంబంధం భోక్తృత్వ సంబంధం ఆ రెండు సంబంధాలు కూడా ఆత్మస్వరూపంలో ఉండవు ఆ విధంగా జ్ఞాని మిగిలి ఉంటాడు దానికే సర్వకర్మ సన్యాసం అని అన్నారు అన్ని కర్మల్ని త్యాగం చేసేసాడు అన్ని కర్మల్ని త్యాగం ఈ కర్మ మానేశాను ఆ కర్మ మానేశాను అన్న వాళ్ళు ఇష్ట రాసుకుని చేస్తున్న పనులన్నీ మానేసి కూర్చున్నాడు అనుకోండి ఇప్పుడు కర్మను మానేసినట్ట ఇంకో కర్మలు చేస్తున్నట్ట ఇంకో కర్మలు చేస్తున్నట్ట అలా కాదు చేస్తున్న కర్మలను అన్నీ చేయవయా కర్మలన్నీ నడవని కానీ నువ్వు తెలుసుకో ఏమిటి నా స్వరూపంలో ఏ కర్మలు లేవు ఇది ఎలాగేంటిదంటే పరసులోంచి ఓ పావలా వేశాడు ఏం చేసావని అడిగారు త్యాగం చేశాను అంటాడు ఏమిటి నీ తలకై త్యాగం చేసావు అది త్యాగం అవుతుంది పరసు తీసుకోవడం పావలా వేసుకోవడం మళ్ళీ పరసు పెట్టుకోవడం పావలా వేసుకోవడం త్యాగం అయిందా త్యాగం కాదు మరి త్యాగం అంటే ఏమిటి పరసు ఉప్పి అవతలు పారాయి ఆ చొక్కా కూడా ఉప్పి పడికిచ్చేసాడు అది త్యాగం ఇంకా ఇంకా ఇంకా ఫైనల్గా త్యాగం చేయాల్సిందే ఉండదు అది త్యాగం ఆ విధంగా సర్వకర్మ సన్యాసం అంటే నేను కర్తను నేను భోక్తను భోక్తృత్వ త్యాగం చేసే అంటే నేను భోక్తను అనే ధోరణిని విడిచిపెట్టే భోక్తృత్వం లేదు కామనలు లేవు ఎదురుచ్చా లాభ సుతుష్ట ఏదొస్తే దానికే సంతోషపడిపోతూ ఉండడం ఎవరో అన్నారు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి సెయింట్స్ స్వర్గానికి వెళ్తారు సెన్నర్స్ నరకానికి వెళ్తారు అని అన్నాడు అంటే మహాత్ముడు అన్నాడు నువ్వు చెప్పింది తప్పయా అంటే మరి ఇంకెలా చెప్పాలండి సెయిన్స్ నరకానికి సిన్నర్స్ స్వర్గానికి వెళ్తారని చెప్పాలా అంటే అలా కాదు నువ్వు చెప్పింది ఆ రకంగా తప్పంటలేదు నేను అది కాదు తప్పు మరి ఎలా తప్పు అంటే సెయింట్స్ ఉండేది వెళ్ళేది స్వర్గం సిన్నర్స్ ఉండేది వెళ్ళేది నరకం అలా చెప్పాలి నువ్వు ఓ బోల్నాక తరికాసా హోట సెయింట్లీ పర్సన్ ఉన్నాడు అనుకోండి వాడు ఎక్కడికి అక్కడే స్వర్గం కొంతమంది మన లక్ష్మణ జతీంద్రులు గారిని ఆయన ఎవడో సింగ్ ములాయం సింగ్ యాదవ్ జైల్లో పెట్టాడు వారం రోజులు ఆయన ఆ జైలునే స్వర్గం కింద మార్చి కూర్చున్నారాయణ నామాన్ని జపం చేసి ఇంకేం చేస్తారు మీరు ఆయనకు దండం పెట్టా యావెంధిరెడ్డి మీరంటే సరే వెళ్ళొస్తారని బయటకు కాబట్టి ఆయన జైలుని స్వర్గం కింద వినోబా భావయ్య గీతా ప్రవచనాలన్నీ జైల్లోనే చెప్పారు ఆయన బెస్ట్ బుక్ అని గీత వినోబావయ్య గారి బెస్ట్ బుక్ గీత మీద అంత చక్కటి ఈ పుస్తకం ఇంకెక్కడా కనపడదు అంత సరళమైన భాషలో అలతి పదాలతోటి అంత అందంగా ఆ తత్వాన్ని చెప్పిన మహాత్ముడు ఇంకెవడో కనపడ్డాడు అదంతా జైల్లో చెప్పాడు ఆయన వాళ్ళని ఉద్దేశించి అంటూ ఉంటాడు సోదరులారా మనందరం ఇదే జైల్లో ఉన్నాం మోనంటూ ఉంటాడు మంచి మచ్చివాడు వాళ్ళందరినీ ఉద్దేశించాడు ఆ జైలు ఆయన స్వర్గం చేసి పెట్టాడు ఆయన కాబట్టి మనము మన చుట్టూ ఉన్నదాన్ని మనం స్వర్గం చేసుకోవచ్చు నరకం చేసుకోవచ్చు అంతా మన మనస్సును బట్టి ఉంటుంది ఆత్మజ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఎనీవే కాబట్టి నిష్క్రియ ఆత్మస్వరూపుడే ఉండడమే దాని సర్వకర్మ సన్యాసం అటువంటిది మినహాయిస్తే ఇంకా అజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నారు